మీరు మీకు ఇవ్వడానికి ఒక చిన్న ఐటెం ఉంది క్లాస్ అయిన తర్వాత తీసుకోండి మొన్న బుధవారం నాడు క్లాసు సంగీత కార్యక్రమం చాలా బాగా జరిగింది మీరందరూ దాన్ని చాలా భక్తిగా కోఆపరేట్ చేశారు పెరిగిన రేపు గీతా క్లాస్ లేదు ఎందుకంటే గీతా క్లాస్ పిల్లలు ఉదయం బ్రహ్మసూత్రాక్సి వంతు ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం శృతిస్మృతిప్రాలయం స్వర్ణాయమామిభగపాదశంకరం లోక శంకరం శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధి సుసంపాదక్రమా సోపీ సవికల్ప సమాధి ఈ సాయం చాలా గడబడి చేస్తూ ఉన్నాయి లేదా కూడా దానికి ఈ రెండు సెట్ అయ్యాయి ఇది కొంచెం తగ్గించా వెనకాలలో ఉద్రిస్తే ఇది కొంచెం తగ్గిస్తే ఇంకా is ినితే తస్మిన్ వృత్తిశూన్య మనస్తిష్టతిపదం వసిష్ రామాయ బహుధేత జితే తస్ృత్తిశన్యం మనస్తిష్టతికమత్తు పదం వసిష్ రామాయ బహుధే జితేశ సిష్ట కామాయ బహుధ ఈ రీతము పైశ్లోమంలో ఏం చెప్పామంటే మనోరాజ్యము అనేది ఒకటి కలదు మనోరాజ్యము అంటే మనస్సు రాజ్యాన్ని వెళ్తూ ఉంటుంది మనోరాజ్యాన్ని వెళ్ళడం కాదు మనస్సు రాజ్యాన్ని ఉంటుంది మొత్తం ప్రపంచాన్ని అంతా చుట్టూ వస్తూ ఉంటుంది రాజ్యం అంటే విశాలంగా కదా అనేక అంశాలు ఉంటాయి మనస్సులలో ఆ సంచారం చేస్తూ ఈ మనోరాజ్యం వల్ల అన్ని దోషాలు వస్తాయి దేని గురించి మీరు అధికంగా చింత చేస్తారో సంకల్పిస్తూ ఉంటారో దాని వెనక ఒక రాగము యొక్క దోషము చాలా పెద్దది ఉదాహరణకు ఇప్పుడు జగత్తు నిత్యా అని చెప్తా ఉంటాం అటువేదానికి కూడా కానీ జగత్తు నిత్యా అనే అనుభవం ఎవరికి రాదు ఇలాగే జగత్తు సత్య రూపంగా అనుభవాన్ని చూస్తూ ఉంటాం తర్వాత నామరూపంలో మిథ్యాన్ని మనం చెప్తాం జనరు నామరూపాలని సత్యత్వ బుద్ధితో స్వీకరిస్తారు అవునగా వెళ్ళాట క్లాసులో ఉన్నప్పుడు తర్వాత ఉప్పుతారు క్లాసు నుంచి బయటకు వెళ్ళగానే నామరూపంలో సత్యత్వ బుద్ధిని కలిగి ఉంటారు జగత్తు సత్యమనే బుద్ధితోటి వ్యవహరిస్తూ ఉంటారు దానికి కారణం ఏమి కారణం ఏమై ఉండదు ఎందుకంటే శ్రద్ధ తక్కువేమి కాదు శ్రద్ధ బాగానే ఉంది యుక్తి తక్కువ కాదు జగత్తు వ్యత్యాన్ని చెప్పడానికి ఎన్ని రకాల యుక్తులు ఉన్నాయో ఆ యుక్తులన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళే కానీ ఏమవుతుందంటే ఓ దీంట్లో సీక్రెట్ అదేమంటే దేని గురించి మీరు అధికంగా ఆలోచిస్తారో అది సత్యమనే భ్రమ పడుతుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందనుకోండి స్టాక్ మార్కెట్ ఈజ్ వర్చువల్ అది ఇంటైర్లీ వర్చువల్ దాంట్లో మీకు ఎక్కడ మనీ ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు ఎవరు దాంట్లో భోగాన్ని ఒకప్పు కార్ట్ అయ్యింది కూడా ఏమీ ఉండదు అంతా ఫిగర్ సెట్ అప్పుడు ఏముండదు మీకు అక్కడ ఆ స్టాక్ మార్కెట్ మనీ తోటి ఇది వర్చువల్ ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది కాదు వర్చువల్ ఇంకే ఫిగర్ సెట్లస్ సు మైనస్ మైనస్ ప్లస్ టూ ఫిగర్ మీరు ఏదైనా పది లక్షలు పెట్రోల్ పెట్టారనుకోండి ఆ పది లక్షలు అలాగే కనపడుతూ ఉంటాయి ఒక రోజు తొమ్మిది లక్షలు అవుతాయి ఇంకో రోజు పదకొండు లక్షలు అయితే అలాగే ముందుకి వెనక్కి పోతూ ఉంటుంది ఆ పది లక్షలు మీరు తీసుకుని మీరు దాన్ని దానం చేసేది ఉండదు ధర్మం చేసేది ఉండదు భోగం ఉండదు ఏమీ అలా పోతూ ఉంటుంది ఇది కాదు దాంట్లో అది మనకు ఉంటుంది అది వర్చువల్ అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అది వర్చువల్ అని నేనంటే అతను గట్టి నాకు అది వర్చువల్ అని ఎలా తెలిసింది బికాజ్ ఐ డోంట్ థింక్ అబౌట్ అండ్ ఐ కన్సిడర్ ఇట్ అండ్ డిస్కట్ బికాస్ ఐ డోంట్ థింక్ అబౌట్ సపోజ్ నేను ఐదు లక్షలు లక్షల దగ్గరలో కుదోవ పెట్టాననుకోండి అప్పుడు అస్తమానం దాన్నే థింక్ చేస్తూ ఉంటాయి అది వర్చువల్గా అది తెలిసిన సత్యం అలాగే ఇప్పుడు కొంతమంది ఈ ఫ్యూడ్లో ఇరుక్కుంటారు ఏదో దెబ్బలు ఆటల్లోనో వాటర్లోనూ ఇరుక్కుంటారు అట్లా విషయం ఏముండదు దెట్ ఈజ్ నో టాపిక్ ఆఫ్ వర్త్ మెన్షన్ విషయం ఏముండదు అలా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తెచ్చేసుకుంటూ దెబ్బలాడేసుకుంటూ ఉంటారు విషయం ఏమి ఉండదు చూసి ఎందుకు దెబ్బలు వర్తించుకుంటున్నారు అది వీళ్ళకి మర్చిపోతుంది ఒకప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకైతే నీళ్ళు ఎందుకు దెబ్బలు వాళ్ళు మర్చిపోతారు ఆయన దెబ్బలోసుకుంటూ ఉంటారు సో ఏమిటి విషయం లేకుండా అంతలాగా నిలబడుకుంటున్నారు ఏమిటి అంటే వాళ్ళకి ఇంకా అదే ధోరణి ఇంకా అదే దృష్టి ఉంటుంది ఆ దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారంటే అదే దృష్టిలో ఉంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ అదే దృష్టిలో ఉంటారు దాంతో ఆ ఫ్యూడ్ అంటే ఆ కలహం అంతా కూడా సత్యము అనే భ్రమపడుగుతుంది ముఖ్యంగా ఈ పరిస్థితి మీకు ఈ బంధువులలో వచ్చే కలహాల్లో బాగా దృఢంగా దానికి అనుభవానికి వస్తుంది ముఖ్యంగా బంధువుల మధ్యన ఆస్తికాలలో ఎవరెవరు ఉన్నారనుకోండి ఇంకా అసమానం అదే దృష్టి ఉంటుంది కుటుంబ సభ్యులందరూ నోరు విక్కితే అదే టాపిక్ మాట్లాడుకుంటారు ఇంకా ఈ కొత్తగా పెళ్ళైన కొంతకాలం కాబట్టి చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళకేవో వచ్చి వాళ్ళు కలిసి ఉండాలా వెళ్ళిపోవాలా ఇలాంటి ఇష్యూల్లో ఉందనుకోండి 24 ట్వంటీ ఫోర్ సెవెన్ అదే టాపిక్ ఉంటుంది ఇంకే టాపిక్ ఉండదు ఇటువైపు వాళ్ళకే అటువైపు ఇటువైపు పాతికి మందికి అటువైపో పాతికి మందికి అదే టాపిక్ వాళ్ళు దే దే లీవ్ దట్ టాపిక్ దాంతో ఏమవుతుందంటే ఇంత ప్రపంచమే ఉన్నట్టు వాళ్ళకి అనిపించదు దోన్లీ వన్ టాపిక్ అని దట్ అపీఎస్ తెలియాలి నిజానికి దాంట్లో విషయమే ఉండదు విషయమే ఉంది ఎవడో ఒకడు అదే ఇద్దరు కొత్త కాలం కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు అనేక రకాలుగా విడిపోవచ్చు డెత్ విడతీసే సందర్భాలు కొన్ని ఉంటాయి ఇంకేకో సందర్భాలు విడతీసేది కొన్ని ఉంటాయి ఇట్లా ఆల్టిమేట్గా పెర్మనెంట్గా కలిసి ఉండేవాడు ఎవరు లేరు ఎవడి ఇది సింగిల్ ఒకడు వస్తారు ఒకరు పోతారు దీంట్లో పెర్మనెంట్గా ఉండే ఇది లేదు తర్వాత వీళ్ళలో కొంత సోము ఇట్నుంచి అట్లు ట్రాన్స్ఫర్ అయినా అట్నుంచి ఇట్లు ట్రాన్స్ఫర్ అయినా అంతా ఇక్కడే వీధిపెట్టి పోతాను కానీ పట్టుకుపోయి కూడా ఇవ్వలేదు దే ఆర్ ఫైటింగ్ ఫర్ నథింగ్ వర్క్లీ ఫర్ నథింగ్ అని అలా మైండ్ కంప్లీట్ గా ఎంగేజ్ అయ్యి ఉంటుంది అదంతా సత్యమైన నేను మీకు చాలా పవర్ఫుల్ అది గ్రామటిక్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే జస్ట్ మేక్ అ పాయింట్ దేని గురించి మీరు అధికంగా ఆలోచిస్తారో అది సత్యమైన మీరు జగత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తుంటే అది సత్యం చేస్తుంది మీరు దాన్ని ఇగ్నోర్ చేసి పారిస్తే జస్ట్ యూ ఇగ్నోర్ ఇట్ దాని గురించి అసలు థింక్ దెన్ స్లోలీ మీకు తెలుస్తుంది దీంట్లో యథార్థత లేదు అనే విషయం తెలుస్తుంది కాబట్టి మనో మనోరాజ్యమును జయించుట అంటే మనస్సు తలా తోకా లేకుండా అలా నిరంతరము ఏదో ఒక సబ్జెక్టు మీద ఆలోచిస్తూ ఉండడం అనేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో దాన్ని జయించాలి దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఉండదు అంటే మనకు అనుభవంలో ఉండే ఎలిమెంట్ మనకి గతం గుర్తుకు వస్తుంది గుర్తుకొస్తే యుక్తిని బట్టి చూసినట్లయితే గతము నిత్యాన్ని తెలియటానికి మీద తెలియటానికి కూడా అక్కడ ఎందుకంటే ఎదురుకుండా కనపడిన జగత్తు సత్యం అని అనిపిస్తే అది ఒక పద్ధతిగా ఉంది తప్ప ఇక్కడో బతిగా అడుగుతామో ముప్పై అడిగమో ఇవో ఉంటాయి అన్ని సత్యములు కావు అదంతా కూడా ఇదికే ఎమాజినేషన్ వాస్తవికత లేదు అని తెలుస్తూ ఉంటుంది ప్రకారంగా తెలిసిన అది గట్టిగా పట్టుకుంటుంది వాటి గురించే నిరంతరము స్మరిస్తూ దానివల్ల మనస్సులో కలిగే వికారముకు కలుగుతూనే ఉంటాయి వీడు ఆ రకంగా గతానికి సంబంధించినటువంటి భారాన్ని మోస్తూ బరువుగా జీవితాన్ని లా లాగదీస్తూ ఉంటాడు ఈ బండి లాగేటువంటి ఎద్దులు అలా బరువుగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆ బందీని లాగినట్టుగా పెద్ద వయసులో జీవి జనులు ఆ జీవితాన్ని ఉంటారు ఇదంతా కూడా ఆ మనోరాజ్యం యొక్క ప్రభావం కాబట్టి మనోరాజ్యాన్ని తప్పకుండా వేయించాలి సపోజ్ పై ఈ మీకు ఈ రెండు శ్లోకాల మధ్యలో మనోరాజ్యాన్ని జయించే ఉపాయం ఇచ్చాడు ఆ శ్లోకం డ్రాప్ చేశారు ఆయన మునుగొండ వెంకటరామశాస్త్రి గారు ఆ శ్లోకం డ్రాప్ చేశారు నిజానికి ఈ మొత్తం అధ్యాయంలో అది చాలా ముఖ్యమైన శ్లోకం అదే ఏమిటి ఆయన డ్రాప్ చేశారో తెలుసా దాంట్లో ఓంకారాన్ని ధ్యానం చేయకుండా ఉంది అందరూ ఓంకారాన్ని ధ్యానం చేయకూడదనే ఒక ఛానస్తప ఆలోచన ఈ జనాల్లో ఉన్నది ఈ ఇజ్ వెరీ ఆర్థడాక్స్ గాయ అని చేతను ఆ వంకారు శ్లోకమే డ్రాప్ చేసి పారా సరే మీకు దాంట్లో ఉన్న మతలకు అర్థమైందా నాకు అర్థమైంది నేను చెప్తాను ఆయన చేస్తున్నా ఎందుకంటే అంతటి విద్వాంసుడు స్ట్రక్చర్ చేసుకుంటూ వస్తున్నారు అన్ని చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్ చాలా సైంటిఫిక్ గా స్ట్రక్చర్ చేసేటువంటి సమర్థుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్సన్ ఎందుకు డ్రాప్ చేసి పారా సరే Indigate, he is showing a strong belief that Aumkara is meant for only a few people. There are a few people who come up with her bhuti, Sringeri put her bhuti, Tasmagiri put her bhuti. Well, a mudur get a path, the action of heart is world, in Javala ki Aumkara man da ra hapa le dhe. This is how the orthodox people look at things. Aalala Krishna. Indigate, sanyasana to Aala mudurai, in Javala ki sanyasana. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో గాలి వాటింది తప్ప వాళ్ళ ముగ్గురు ప్రధానమైనటువంటి సన్యాసి సన్యాసికే ఉంటారు అంతమంది అది కాదు వ్యవస్థలకి లేదు స్త్రీలకి లేదు ఎవరికి లేదు సన్యాసులకు మాత్రమే ఉంది ఆ సన్యాసులు వాళ్ళ ముగ్గురే ముగ్గురు వాళ్ళ అసిస్టెంట్ ఉంటే వాళ్ళని కూడా కలుపుకోవచ్చు లేదు మంది ఉంటారు మొత్తం మీద వేలందరూ కలిసి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఓం అనుకోవాలి ఆ మనకి ఈ మనకి కానీ ఓం మనం ఆ మంటే తప్పలేదు పాపం అయితే రాదు పుణ్యం వచ్చిందో మని అంటే అది ఆర్థడాక్స్ మైండ్ ఎంత కన్స్ట్రిక్టెడ్గా ఎంత కరప్టెడ్గా ఉంటుందో మీకు చెప్పడానికి ప్రశ్నాంతం ఇస్తాం ఓం అన్నది అది ఒక ధ్వని మీరు నది ప్రవహిస్తుంటే జాగ్రత్తగా వింటే దాంట్లో ఓంకారం మీకు వినబడుతుంది పక్షి కూతులలో ఓంకారం వినపడుతుంది మనిషి శ్వాసలో ఓంకారం ఉన్నది అన్న అజపా గాయత్రి అన్నారు మనిషి శ్వాసలో ఉండే ఓంకారాన్ని మీరు గుర్తుపడితే అదే అజపా జపం అయిపోతుంది జపం కానీ జపం కాబట్టి ఆ ఓంకారాన్ని మీరు పట్టుకుంటే ఈ మనోరాజ్యాన్ని జయించవచ్చు అని విద్యానంద స్వామి చెప్తున్నాడు నేను ఓంకారాన్ని ఎలాగా ఓం ఓం అని ఈ పలకి మూలీలు ఆ రకంగా అనాలా అంటే అలా కాదు ఆయన ఏమన్నారంటే ఆ శ్లోకంలో దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే అని అన్నారు సో అంటే దీర్ఘంగా ప్రణవాన్ని ఉచ్చరించడం అంటే పొడవాటి ఓంకారాన్ని ఉచ్చరించడం అయితే ఓంకారాన్ని ఉచ్చరించేప్పుడు మనస్సులో కూడా కొంత ఏకాగ్రత అది ఉండాలి బుద్ధ తత్వేన మన ఓంకారం తత్వాన్ని తీర్చుకుని ఉచ్చరించడం ఏమీ తెలియకుండా ఉంటే సమ్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ సౌండ్ లాగా ఉచ్చరిస్తే లాభం లేదు కొంతమంది ఏం చేస్తారండి ఓమ్మని పక్కన వేణో లేకపోతే వైలిన్ లేకపోతే దానికి గత కూర్చి అలాగే దానికి చేస్తారు అలా అక్కర్లేదు దట్ కైండ్ ఆఫ్ ఎంబలిష్మెంట్స్ అవసరం లేదు దాని తత్వం బాగా తెలిసి ఉన్నారు మాండూక్యం చదవడమో లేకపోతే పంచీకరణ వార్తికం అది చదవడము కొన్ని అవే లేకపోయినా కనీసం భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అక్షమాధ్యాయంలో ఉన్నాయి అవేనా చదివి ఆ ఓంకారం యొక్క రహస్యాన్ని తెలుసుకుని అప్పుడు మీరు ఓంకారాన్ని కనుక ధ్యానం చేస్తే మీకు మనోరాజ్యాన్ని జయించగలుగుతారు తర్వాత ధి దోషశూన్యైన ఏకాంత వాసిన అంటే మీరు సపోజ్ ఆన్ వన్ సైడ్ మీరు ఒక చిత్త మాలిన్యములతో కూడిన వ్యవహారాన్ని నడిపిస్తున్నారనుకోండి అంటే క్లబ్బులు పేకాట్లు లేకపోతే కోర్టు కేసుల్లో ఎవరి మీద కేసు నడిపిస్తూ ఉండడం ఓ పాలిటిక్స్ ఇవన్నీ ఓ వైపును నడిపి ఇంకోవైపున ఓం ఓం అంటూ ఉంటే ఉపయోగం ఉంటుంది ఆ బుద్ధి నుండే రాగద్వేషాది దోషములు లేకుండా చూసుకోవాలి ఏకాంత ఏకాంతంలో ఉండి ఈ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేసి ఓంకారాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే దీర్ఘం ప్రణవముచ్చార్య పొడవాటి రణహోమనం దీర్ఘం అంటే ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే ఇక్కడ ఇవ్వలేదు ఇంకో తోటి ఇచ్చారు భాగోకం ఎక్కడ షడ్ ద్వాదశాది మాతృపేతం అని ఇచ్చాడు రామకృష్ణ యాక్ష్యా చెట్ అంటే ఆరు మాత్రమే ఆరు ఓం అన్నారు అనుకోండి అది ఎంత రుణం ఉన్నారో ఓం ఓ మొత్తం కదా ఓ ప్రోత్సం మకారం వాళ్ళ మాత్ర మూడున్నర మాత్రం లేదు ఆరు మాత్రమే ఉంటుందండి ఆరు నుంచి పన్నెండు కూడా ఇచ్చాడు ఆది శబ్దం చేసి ఇంకొంచెం సగతీసినా మొత్తం మీద ఓంకారాన్ని ధ్యానం చేయొచ్చు ఎలాగంటే ఇటువట్టు కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంటే ఎలాగా ఓ అన్నారనుకోండి ఓ తగ్గించేసి మకారం పెరిగేసండి అలా ఉంది అయితే ఓ అన్నారనుకోండి ఓపెన్ చేసి మకాలన్నీ తాళం నరికేసినట్టుగా అయితే అలా ఉంది ఇవి డిస్ట్రిబ్యూట్ ఈక్వల్ అయింది మోర్ అర్లస్ ఈక్వల్ ఓ అది సైలెన్స్లో ఉన్నా అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఒక ఆరు మాత్రలు అంత ఇప్పుడు నేను చెప్పింది ఐదారు మాత్రలు పడుతుంది అలాగే తర్వాత దాంట్లో ఇంకా ముందు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నా దాంట్లో ఉన్న ఇంకా కొన్ని సూచనలు ఏమంటే గాలి పీలుస్తున్నప్పుడు ఓం అనకూడదు గాలి విడుస్తున్నప్పుడే ఓం అన్నారు ఇది రైతు వే మీరు మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది గాలి పీలుస్తున్నప్పుడు ఎలా ఓం అంటాను ఓమంటే పనికి వచ్చింది గాలి పీలలోనే కిందకు పోయి ఇది అన్నం కూడా కష్టం కానీ మొత్తం మీద మీరు అన్నం మేనేజ్ చే మేనేజ్ చేసి అనేసేసి మేము అనగలవన్నట్లయితే ఉంటుంది తక్కువ చేసి ఓకే అలా ఉంటుంది చక్కగా గాలిని ఎండా పీల్చుకోవాలి కాన్షియస్గా పీల్చుకోవాలి అంటే గాలి మీదనే మనస్సు పెట్టి గాలిని పీల్చుకోవాలి కళ్ళు మూసుకుని నడుము రిటార్డ్గా పీల్చుకోవాలి సోఫాలో కూర్చుని పీల్చుకుంటే ఉపయోగం తక్కువ ఉంటుంది అలాగే పనికి కాదు ఈ నొప్పుంది ఆ నొప్పుంది మీరు కొన్ని బేసిక్ యోబెక్ పద్ధతులు అవలంబించినట్లయితే శరేకాలు నోడు నూక్లు ఇవే ఇవే ఉండవు ఇవాళ మనం చాలాసారి నడుపుకున్నాము కాబట్టి నడు నడుము నిటాలుగా ఉండాలి నడుము నిటాలుగా ఉండడం అన్నది దాని న్యాచురల్ పొజిషన్ తర్వాత గాలిని నిండా స్లోగా స్టడీగా నిండా పీల్చుకుని పిలిచిపెట్టే టైంలో ఓంకారాన్ని వచ్చింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూర్చొని అని అలాగా అది ఒక ఓంకార ఆ ఎగ్మెంటనే సైలెన్స్ లోకి వెళ్ళిపోతారు ఆ సైలెన్స్ లో మనస్సును నిశ్శబ్దంగా అట్టుకోవాలి మళ్ళీ గాలి తీల్చుకునేప్పుడు ఓంకార పీల్చుకుని కాన్షియస్ గా పీల్చుకుని మళ్ళీ ఓంకారాన్ని ధ్యానం చేయాలి ఇలా కొంతసేపు చేయాలి అలసట వస్తుంది మళ్ళీ కొంత విషయాలు తీసుకుని తర్వాత మళ్ళీ కాల్స్తే చేయొచ్చు ఈ రకంగా రోజు ఉదయం ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు చేయగలిగినా కూడా అది గొప్ప సాధన కిందే పరిగణింపబడుతుంది ఓంకార ధ్యానం అది చాలా ఉపయోగకరమైనది మీకే తెలుస్తుంది మీరు గాలి పీల్చేపుడు కాన్షియస్గా పీలుస్తారు కనుక మీ మనస్సు నిష్చలంగా ఉంటుంది కదలిగూ ఉండదు ఓంకారాన్ని విడిచి పలుకుతో గాలిని విడిచిపెట్టినప్పుడు మీకే తెలుస్తుంది మీ ప్రయత్నమైన అక్కర్లే ఉన్నానే మనస్సు నిశ్చలమైపోతుంది ఆటోమేటిక్ అయిగా ఓంకారం అయిన వెంటనే నిశ్శబ్దం ఉంటుంది అప్పుడు కూడా మనస్సుని చేయాలి అది కూడా అయిపోయి కొత్త ఓంకారం మళ్ళీ మొదలుపెట్టే ముందు ఎలా మనసుతో చదివే అవకాశం ఉంటుంది అప్పుడు దాని మనస్సును మళ్ళీ వెనక్కి తెచ్చుకుని చేయాలి మనస్సును తిట్టుకోకూడదు మీ మనస్సే కదా కాబట్టి మనస్సును తిట్టారంటే మనస్సుని శత్రువుగా చేసుకుంటున్నట్టు లెక్క అలా చేసుకోకూడదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తిట్టారనుకోండి అంటే మీరు ఏం చేస్తున్నారనమాట ఇంట్లో వాళ్ళనే మీ శత్రువు కదా మీరు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తత్కాలం ముందు వాళ్ళు లోన్ మూసుకుని ఊరుకుంటారు ఎందుకంటే తత్కాలం ముందు వీడి చేయి పై చేయి ఉంటుంది వాళ్ళు లోన్ సమయం వచ్చినప్పుడు తడాక చూపిస్తారు కాబట్టి ఏమైంది మన ఇంట్లో వాళ్ళని మనమే శత్రువుల నుంచి అలా చేయకూడదు సో ఇటువంటి మాలిన్యం మనసులో ఏం పెట్టుకోకుండా ఏకాంతంలో ఉంటూ ఉంటారా అని ధ్యానం చేసుకుంటారు మరి ధ్యానం చేసుకుంటే ఈ మాలిన్యాలు కూడా కొత్త మిగిలి ఉన్నవి కూడా పోతాయి ఆ రకంగా రోజుకు ఐదు నిమిషాలు ఉదయం చేసినా కూడా చాలా ఎక్కువ ఉపయోగకరమైనటువంటి పద్ధతి తర్వాత ఇది చేసేప్పుడు ముందు దగ్గరగా చేయొచ్చు దగ్గరగా అంటే నా అభిప్రాయం చుట్టుపక్కల వాళ్ళ విద్య దృష్టిని ఆకర్షించడం అని కాదు లౌడర్ ఐ మీన్ అవుట్ అవుట్గా బయటికి చేయొచ్చు కొంతసేపు దీంట్లో అనేక పద్ధతులు ఉన్నాయి నిలబడి చేయొచ్చు మీకు మనస్సు మరీ చంచలంగా ఉందనుకున్నప్పుడు నిలబడి చేయొచ్చు నిలబడే ఓంకారం అంటే మనస్సు చంచలంగా ఉన్నప్పుడు లేకపోతే డబ్బుగా నిద్రా సగం సగం నిద్రలో ఉన్నప్పుడు కూడా మీరు నిలబడే ఓంకారం చేయచ్చు కొద్దిసేపు లేటే ఫైవ్ కార్యంస్ నిలబడే ఓంకారం చేశారనుకోండి దగ్గరగా అప్పుడు కూర్చుని ఓంకారం చేయొచ్చు కూర్చోవడం మామూలుగా పీఠం మీద ఇలాగ మ్యాక్ మీద కూర్చోవచ్చు లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు మంచి స్ట్రాంగ్గా ఉండే కుర్చీ కూర్చోవాలి సోఫా పనికిరా సోఫా అసలు ఇంట్లో లేకపోతే మంచిది ఎందుకంటే ఆ సోఫాలో కూర్చుంటేనే కూర్చుంటేనే మీ నడుము వెన్నుముకైలా ఒంటరిగా బద్దలాగా తయారు దట్ ఈస్ బ్యాడ్ సర్ఫెల్త్ ఇవన్నీ ఎక్స్మిరేట్ అవుతాయి ఒక రోజులో హెల్త్ ఇప్పుడు సోఫాలో కూర్చున్న వెంటనే ఎన్నుముకలు నొప్పి వచ్చిందనుకోండి ఇంకెప్పుడు కూర్చోండి సోఫా కూర్చోగానే ఎన్నుముక నొప్పి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇంకెవరు కొండ సోఫాని ఎవరో అమ్మరు ఎవరు కొండరు ఎవరు కూర్చోదు కదా అది కూర్చో కాదు రొప్పు కాదు నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఇంక తర్వాత ఇంటికి జీవితకాలం ఉంటుంది అలా ఉంటాయి సోఫాలో ఇవన్నీ కూడా అది చాలా అన్నెసరీ థింగ్స్ ఇవన్నీ పెట్టుకుని మనం వీటికి ఒక ఫలాన్ని వాటి ఫలితాన్ని అనుభవిస్తూ జీవించాలి సో ఎవరో ఉన్నారు మానవుడు జీవితంలో సగభాగాన్ని వస్తువులను పోగేయడానికి మిగిలిన సగభాగాన్ని పోగేసిన వాటిని రక్షించడానికి ఖర్చు పెట్టుతో బ్రతుకుతాడు అని అన్నారు ఒక సగభాగం వస్తువులను పోగేస్తాం వస్తువులు అంటే ఏమిటి ఇల్లు అది భార్య పిల్లలు ఇవన్నీ కూడా నేను చక్కగా ఒంటరిగా ఉండొచ్చు కదా అలాగే వివాహం చేసుకుంటాను కొన్ని భార్యాభర్త హాయిగా ఉండొచ్చు కదా సంతానం అని కంగారు పడతాను వస్తుంది సో ఇంకా నేను నేను ఇంకా వీరిగానే ఆగుతాను ఇంకా బతుకు మిగిలిన జీవితం ఏం చేయాలి ఈ సంతానాన్ని పైకి తీసుకోవాలి వాళ్ళ పట్టాల పైకి రాదు వాళ్ళకేమో వాళ్ళ వాళ్ళకే ఉంటాయి సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి వాళ్ళకేవో కష్టాలు ఉంటాయి వాళ్ళు కష్టపడుతుంటే ఇప్పుడు ఇద్దరు కష్టపడుతున్నారు వాళ్ళ వాళ్ళు కష్టపడుతున్నారు మనం వాళ్ళు కష్టపడుతున్నారు మనం కష్టపడినప్పుడు మనతో పాటు కష్టపడ్డ వాళ్ళు ఎవరు వాళ్ళే కష్టపడ్డాము అదే అంటే రెండు సంసారాన్ని అనుభవించడం తను కష్టపడ్డప్పుడు తన సంసారం మళ్ళీ పిల్లలు కష్టపడుతుంటే వాళ్ళ సంసారాన్ని కూడా వీళ్ళే అనుభవించారు ఈ రకంగా సంసారులు అలాగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు సో కాబట్టి మనస్సు చాలా కలుషితంగా ఉంటుంది ఈ ఓంకారాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే కొంత లాభం ఉంటుంది కాబట్టి పటానికి కూర్చొచ్చు లేకపోతే మంచి స్ట్రాంగ్గా హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటాం ఈ సోఫాలు ఇవన్నీ అనవసరం ఇంత మాత్రం సరిపడుతుంది కుర్చీలో కూర్చుని ఓంకారాన్ని చేయొచ్చు ముందు కొంతసేపు పైగా చేయటం పైకి ఓమని పైకి చేయటం తర్వాత మనస్సులో చేయటం మనస్సులో కూడా రెండు రకాలు ఉన్నాయి మీకు సంబంధించి మనస్సులో దగ్గరగా మనస్సులో సైలెంట్ మళ్ళీ దాంట్లోనే సో ఇదంతా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఇదంతా అనుభవానికి సంబంధించిన విషయాలు ఈ రకంగా మీరు రోజు ఒక నుంచి పది నిమిషాల ఓంకారంతో పుష్టి పడుతూ ఉంటే మీకు తెలియకుండానే మీలో చక్కటి వికాసం లభిస్తుంది మీ మనస్సు కొంత శాంతంగా ఉంటుంది గురికే అల్ల కల్లోలంగా ఆగమాగంగా ఉండదు కొంత శాంతంగా ఉంటుంది మనసు కొంత శాంతంగా సో దాట్ ఎవరైనా మనల్ని కనబడారనుకోండి వాళ్ళకంతా మనం ప్రేమగా మాట్లాడగలుగుతాం ఇప్పుడు మనసు కాలుష్యంతో నిండిపోయినప్పుడు ఎదుటి ప్రేమగా మాట్లాడడం కూడా కష్టమైపోతుంది ఎవోవో కంప్లైంట్స్ ఏ నిండిపోతాయి అవన్నీ పక్కన పెట్టి చక్కగా ప్రేమగా అని పక్కన పెట్టం కర్లేదు బాబు చక్కగా ప్రేమగా మాట్లాడడం ఏదైనా వాళ్ళకి సేవ చేయటం వాళ్ళు చేసే సేవ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు కూడా తప్పేం కాదు కానీ వీలైనంతలో సేవ తీసుకోవడం అనే దృష్టి కంటే సేవ చేయడం అనే దృష్టి ఉంటే మనం సేఫ్గా హ్యాపీగా ఉండగలుగుతాం ఇగో ఇటువంటి వికాసం దీన్ని వికాసం అంటారు వికాసము ఓంకార ధ్యానం వల్ల మనకి ఆ శ్లోకాన్ని అనవసరంగా డ్రాప్ చేసి పెట్టేది ఈ కారణంగానే డ్రాప్ చేశారు నేను బాగా లోతుగా ఎదుగుదాను కాబట్టి మీకు చెప్తున్నాను ఆ శ్లోకాన్ని మీరు పెట్టుకోవాలి డ్రాప్ చేయకూడదు ఈ విధంగా మీరు మనస్సుని కంట్రోల్ చేసుకుని మనోరాజ్యాన్ని జయిస్తే అని తర్వాత స్లో ఇదేమి చెప్పకుండా జితే తస్మిన్ అంటే ఏమో తస్మిన్ ఆ మనస్సు తస్మిన్ ఆ మనస్సు ఆ మనోరాజ్యము జితే జయించబడగా అలాగే మనోరాజ్యాన్ని జయించాలి మనం శత్రువులను జయించక్కర్లేదు యుద్ధాలు చేసి ఎవరిని జయించక్కర్లేదు లేకపోతే కట్టలు భూమి ఎవరి మీద విజయాన్ని సాధించక్కర్లేదు లేకపోతే పాండిత్యాన్ని చూపించి ఎవరిని జయించనక్కర్లేదు మనం ఎవళ్ళని జయించక్కర్లేదు ప్రపంచంలో జయించు ఎవళ్ళు లేదు కేవలం మనోరాజ్యాన్ని జయించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని జయి అది జయించబడగా వృత్తిశూన్యం ఆచనూ లేని మన మనస్సు మోకవత్వలేలిచి ఉండును మనస్సు మూగిది అయిపోతుంది మూగిది అయిపోతుందంటే ఎందుకు పలికిరాలు అయిపోతుందని కాదు మూగిది నిలిచి ఉండును ఇది పెద్ద టాపిక్ ఇది ఎంత గొప్ప విషయం అంటే కిందంటున్నారు ఏతది ఈ పదం పరమ పదము వశిష్టనా వశిష్ట మహర్షికే రామాయ రాముని కొరకు బహుధా అనేక ప్రకారములుగా ఈ చెప్పబడింది యోగవాసిష్టం అనే గ్రంథాన్ని రిఫరెన్స్ తీసుకున్నారు యోగవాసిష్టంలో వశిష్ట మహర్షి రాముని ఉద్దేశించి ఈ మనస్సు యొక్క సైలెన్స్ మెంటల్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ మనస్సు నూగిడివలే నూంగుట అనే విషయాన్ని గురించి ఎంతో ఎంత చెప్పాడంటే మీరు రోగవాసి కలిగితే తెలుస్తుంది చాలా చెప్పాడు సో అంత ఇంపార్టెంట్ తర్వాత మనస్సు మూగిది వరే అయిపోయింది అనుకోండి దానికి ఒక పేరు పెడుతున్నాడు ఎవరు విద్యారాన్ని ఎవని పదం అని పేరు పెట్టినాడు పాదం మనస్సు మూగిది అగుటయే పదం ఏతత్ పదం ఈ పదం అంటే మనస్సు మూగిదిగా అయిపోతే అది పదమైపో పదం అంటే తద్విష్ణు పదమం పదహుం సదా పశ్యంతి బ్రహ్మ పొందదగిన బ్రహ్మయేది అంటే మనస్సు మూవీ అయిపోతే సరిపడుతుందా సర్ప అంటే సపోజ్ ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకోండి ఎప్పుడుతోనే వాడి బ్రెయిన్ డెవలప్ కాలేదనుకోండి బ్రెయిన్ డెడ్ కుట్టాడు కోమాలో ఉన్నాడు వాడు పదమైనా చూడండి ప్రతి జీవుడు పరమాత్మ స్వరూపుడే ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రతి జీవుడు పరమాత్మ స్వరూపుడే కాబట్టి కోమాలో ఉన్నవాడు కూడా పరమాత్మ స్వరూపుడే ద పాయింట్ ఈజ్ ఆల్వేస్ దా సరే అది అలా జరుగుతుంది ఇది ఈ మూగదనము అసలైన మూగదనం కాదు ఇది మూగదనము వంటిది మూక మూకవత్ జ్ఞాని మూకవత్ మూకహూక ఏవంలో మూకవత్ కాదు మూక కాబట్టి ఆ వత్ అనేది ఇప్పుడు జ్ఞానిని పిల్లవాడి వంటి వాడు అంటారు పిల్లవాడుగానే ఉంటాడు పిల్లవాడు ఎలా ఉంటాడు ఇప్పుడు నేను అలాగే చెప్తున్నాను ఒకళ్ళ ఇంట్లో భార్యాభర్త పిల్లవాడు ఉన్నారు చిన్నపిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు ఈరోజులో వాళ్ళ ఇంటికి అక్కడ బంధువులు వచ్చారు బంధువులు అంటే బాబా మంది మేము మేనంత కొడుకు ఇలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ళకి ఏదైనా కాఫీ వేదా ఇవ్వాలి కదా ఇంటికి వచ్చిన అవమానం చేయకూడదు వీళ్ళు ఏమని మీరు అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇల్ల అన్నారు అమావస్యనాడు అరిసి పెట్టలేదు పూర్ణిమ ఇప్పుడు మా ఇంటికి తయారయ్యారు అంటూనేమో ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని అవమానకరంగా వీళ్ళు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు ఈ పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది నాలుగేళ్ళ కురాడు వెళ్లి వాళ్ళ చేతుల్లో చాకులతో ఏదో చూసి వెళ్ళి వాళ్ళని వాటేసినా చాకులెట్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా నవ్వుకుంటూ పోయే వాళ్ళతో వాళ్ళు కూడా పిల్లవాడి దగ్గరికి వచ్చేప్పుడు నాన్న రా అని ఎత్తుకుంటే ఎత్తుకో వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వెళ్ళి పెద్దవాళ్ళు ఏమో దగ్గర అడుగుతున్నారు వాళ్ళు ఈ పిల్లవాడికి ఆ రాగ ద్వేషాలు అలా ఉంటారు అంటే దగ్గర ఏదే ఉంది జ్ఞానులు ఎక్కడ శాఖ ప్రవేశ ఉంటారు చదువులు కాలుస్తూ ఉంటారు అని ఎజ్జెట్ వాటి వాళ్ళు వాళ్ళతో అంటే అదే అర్థం కాదు అంటే ఉపమానం సంఖ్య తెలుసుకోకపోతే మా డిస్కషన్ ఎలా తయారవుతుందంటే టైమ్స్ నౌ చర్చ లాగా తయారు అలాగా ఉండకూడదు బాగా వచ్చింది అంటే ఇప్పుడు ఆ దృష్టాంతం నేను చెప్పిన ఆ సన్నివేశంలో ఈ పెద్దవాళ్ళిద్దరికీ ఆ వచ్చిన అతిథుల ఎటువంటి ద్వేషబుద్ధి కలిగి ఉండదో పిల్లల కదా వాళ్ళు అమాయకంగా ఉంటారు వాళ్ళకేమీ తెలియదు జ్ఞానులు అలా ఉంటారు జ్ఞానులకి పిల్లలకి తేడా అవుతుందంటే జ్ఞానులు అన్నీ తెలిసి రాగద్వేషాలు లేకుండా ఉంటారు పిల్లలు ఏమీ తెలియకుండా రాగద్వేషాలు లేకుండా ఉంటారు నేను ఒకసారి చూశాను పూజ స్వామీజీ గురించి పరుషంగా మాట్లాడి ఆయనకి కొంత అపకారం చేసిన వ్యక్తి గురించి ప్రసక్తి వచ్చింది బోర్డు మీటింగ్లో వచ్చింది నేను కూడా బోర్డు మెంబర్ని ఆ బోర్డు మీటింగ్లో వస్తే విదర్ ఆల్ అన్హాపీ అయిపోతుంది డై బికాస్ హి హియస్ డన్ సమ్ కాంగ్ థింగ్ ఎగ్నెస్ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హిస్టూ టి కండెమ్ మరి ఆ స్వామిజీ మళ్ళండి ఓ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి యంగ్ పీపుల్ నేర్చుకుంటారు ప్రేమగా మాట్లాడు అంతే ఆ బోర్డు మొత్తంలో మాకందరికీ ఉన్న వ్యతిరేక భావం ఏమిటి అలా ఉంటారు మహాత్ములు అంటే బాలులలోనే ఉంటారన్నదానికి అర్థం కాబట్టి సో మూక మూకి వాడు కోమాలో ఉన్నవాడు అయితే అండర్ డెవలప్డ్ బ్రెయిన్ వాడు వాడి మనస్సు ఎలా ఉంటుంది ఏ సంకల్పాలు లేకుండా ఉంటుంది చెప్పిన నేను ఒక గొప్ప సత్యం నేర్చుకున్నా నేను ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి పోయినప్పుడు నేర్చుకున్నా ఇప్పుడు మన ఇళ్లలో ఒక పిచ్చి మనిషి లేకపోతే అండర్ డెవలప్డ్ మనిషి ఫూల్ అంటారు ఇంగ్లీష్లో పూల్ అంటారు పూలలో ఉండిపోతారు అలాంటి వాళ్ళు ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఉన్నారనుకోండి వాళ్ళు చేస్తారా చేయరు పాపం చేస్తారా చేయరు వాళ్ళు పుణ్యం చేయరు పాపం చేయరు ఎవరైనా పొగుడతారా పొగటరు ఎవరైనా తిడతారా తేటరు అసలు మాట్లాడినే మాట్లాడరు బర్ంట్ అవుట్ కేసెస్ సోషల్ని బర్ంట్ అవుట్ని నో సోషల్ ఇంటరాక్షన్ వాళ్ళ ఒక కప్పులోలాగా ఒక తమలో తాము ఒక బూరులాగా పెట్టుకున్న మూల పోయి కూర్చుని అలాగ అక్కడ పిచ్చివాళ్ళు అలా కూర్చుని స్విజోఫ్రీనిక్ కేసెస్ కూర్చుని వాళ్ళలో వాళ్ళు ఏదో కబుర్లు పెట్టుకుంటూ వచ్చే వాళ్ళు బతికేస్తారు పిలిస్తే పలుకుతారు లేకపోతే లేదు పెడితే తింటారు లేకపోతే లేదు ఆకలి వేస్తే ఆ ఆకలి ఏం చేస్తుందంటే మనిషి ఆ ప్రాణశక్తి ఉంటుంది ఆకలి ఉంటుంది ఆ ఆకలి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసి కిచెన్ దగ్గరికి కొట్టుకెళ్ళి అక్కడ ఏది తినేసి మళ్ళీ వెళ్ళి మూడు కూర్చుని మూల కూర్చుని పనులు మన మనం ఏమనుకుంటాం వీళ్ళు మనకి బరువు అనుకుంటాం వీళ్ళు బతకడం చేతగానే అనుకుంటాం మనం వాళ్ళ గురించి కొంత ప్రేమతోటి వాళ్ళ గురించి దుఃఖపడతాం ఇన్ని చేస్తూ కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి దుఃఖం ఉండదు సుఖం ఉండదు సుఖం ఉండదు దుఃఖం ఉండదు రాగం ఉండదు ద్వేషం ఉండదు వాళ్ళు పుణ్యం చేయదు పాపం చేయదు ధర్మం ఉండదు అధర్మం ఉండదు వీళ్ళతో పోల్చారు జ్ఞాను జ్ఞానులు ఉన్నత పిచ్చి వాళ్ళలాగా ఉంటారు పిచ్చి వాళ్ళు కాదు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు వీళ్ళకి అండర్ డెవలప్డ్ బ్రెయిన్ అయితే చెడిపోయిన బ్రెయిన్ ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి చెడిపోయిన బ్రెయిన్ జ్ఞాని యొక్క బ్రెయిన్ మోస్ట్ ఎలర్ట్గా ఉంటుంది కానీ ఏ రకమైన ద్వంద్వములు ఉండవు కాబట్టి ఉన్నత ఉన్నత్తులకి ద్వంద్వలు ఉండవు తర్వాత బాలవత్ బాలవ పిల్లలకి రాగద్వేషాలు స్వాపరా భేదం ఉండదు ఇన్ ద సెన్స్ జ్ఞానులను ఆ భేదము లేని వాళ్ళగా వర్ణించారు అయినా పిశాచవత్ బాలవుడు మొత్తం పిశాచవత్ పిశాచాలు డ్రెస్సు అది సక్రమంగా వేసుకో ఎవో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటాయి అది ఉంటే కథ ఈ జ్ఞానులు కూడా ఏవో డ్రెస్సు వేసుకుని ఉంటాడు ఓ అప్పుడు మంచి ఖరీదైన వేస్తాడు ఓ అప్పుడు పాట పడుతూ ఉన్న వేసుకుని పోతూ వీడిని చూసి వీడు రెగ్యులర్గా కరెక్ట్గా డ్రెస్ చేసుకుని సంసారంలోగా ఉండడు కాబట్టి పిశాచ్యంతో పోల్చారు ఫర్ దట్సా నాకు ఫర్ మినియాడ్ ఏదో తిరుగుతాడు ఫలానా తిందని ఏముండదు ఏ దొరికితే మింగేసి కార్యక్రమం చేస్తూ ఉంటాడు పిశాచాలు కూడా వాటికి ఎక్కడ ఏ దొరికితే అది మింగేలా కొన్ని ఉంటాయి జడబతాయి జడు వలే ఉంటాడు వాటి చూడ్డానికి ఎలా ఉంటాడంటే మూర్ఖుడు మూర్ఖుడు కాను మూర్ఖుడు వలె ఉంటాడు మూర్ఖుడు వలె ఉంటాడు చాలామంది లోకంలో వాళ్ళందరూ జ్ఞానం చూసి మూర్ఖుడే అనుకుంటారు మూర్ఖుల్లానే ట్రీట్ చేస్తారు కూడా వాళ్ళు కూడా నవ్వు ఊరుకుంటారు తప్ప ప్రతిఘటించారు పాగరణ కానీ పాదవరణ అలా మహాత్ములాగా ఉంటారు అంటే మనస్సు ఈ మంద నుండి ఫ్రీ అయిపోతుంది మోక అటువంటి మనస్సు తయారవడమే అప్పుడు మీ స్వరూపము పదం ఏక పదం మీ స్వరూపము ఎందుకంటే మీ స్వరూపంలో బ్రహ్మయే గలదు మీ స్వరూపం బ్రహ్మయే కాబట్టి దీన్నే పదము అని దీనిని ఈ మనస్సు మూగవలే ఉండుట అనే అంశమును ఆ చాలా గొప్పగా వర్ణించిన నేను ఒకటి గమనించాలి ఇప్పుడు మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి అప్పుడు కదలిక కూడా ఉండదు స్థిరంగా ఉంటాడు కదలిక కదలాలంటే మనస్సు కదలాలి మనస్సు కదిలితే దేహం కదులుతుంది సో దీన్ని ఏమంటారంటే నిశ్చల స్థితి ఇమ్మొబిలిటీ తర్వాత మనస్సుకి యాక్టివిటీ ఉండదు ఇన్యాక్టివ్ సో మనస్సులో ఉండేటువంటి ఈ నిశ్చల స్థితి ఏదైతే కదో ఇది అయోగ్యమైనది అని అంటే ఇప్పుడు కొంతమంది సోమరులు ఉంటారు ఈ సోమరులు ఏం చేస్తారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి అదుగు మీద ఇలా కూర్చుని ఉంటాడు కదలదు మేడం ఏమని చెప్తాను అదుమీద ఎలా కూర్చుని ఉంటాడు రే పొలం ఏదో వర్క్తో చూడరా నేను అడుస్తూ వస్తానంటాడు నువ్వు చేస్తే నేను నీ వెనక్కాలే వస్తానంటాడు అడుగు కూర్చుంటాడు వాడిని చూస్తే సోమరీ జ్ఞాని ఉంటాడు ఆయన ఏం చేస్తాడు బ్రేక్ఫాస్ట్ అనేసి పుస్తకం చూసుకుంటూ కూర్చుంటాడు అయితే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు సోమరి సో రెండు ఒకటి అనుకుంటున్నారా కాదు జ్ఞాని సోమరి వలే కనబడతాడు జ్ఞాని సోమరి కాదు జ్ఞాని ఎలాంటి వాడో చూస్తున్నాండి ఇప్పుడు బండరాయి ఉంది అక్కడ పన్ను ఉంటుంది కన్ను మేనం ఈ జ్ఞాని గులాబీ పువ్వు వంటి వాడు గులాబీ పువ్వు అక్కడే ఉంటుంది కలవదు నడదు కానీ బండరాయికి గులాబీ పువ్వుకి తిరగలేదు ఆ గులాబీ పువ్వు తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా సుగంధంతో ఉంటుంది దానికోసం ఏం ప్రయత్నం చేస్తుంది ఏ ప్రయత్నం చేయదు దాని సన్నిధి మాత్రము చేతనే చుట్టూ సుగంధం ఉంటుంది అదే ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం కొవ్వొత్తు ఉంటుంది అది వృత్తి పైభాగం నా లాగా ఉంటుంది అది అలా పడు ఉంటుంది స్థిరంగా కలగకుండా పడుతుంది దాని పక్కనే ఇంకో కొవ్వొత్తి వెలుగుతో స్థిరంగా కదలకుండా గాలి లేదు గాలి లేని చోట కొవ్వొత్తి వెలుగుతో స్థిరంగా ఉంటుంది ఈ కొవ్వొత్తికి ఆ కొవ్వొత్తికి తేడా ఏంటి రెండు కూడా కదలు దీపం కూడా కదలు కదండి కానీ ఈ మొదటి కొవ్వొత్తి వల్ల వచ్చే ప్రకాశం ఏమున్నది చాలా జ్వరంగా పడుతుంది రెండో కొవ్వొత్తి కూడా కదలటలేదు కానీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని పోగొట్టి చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ప్రకాశాన్ని నింపుతూ ఉంటుంది తర్వాత మీరు కొవ్వొత్తికి ఫోటో తీయచ్చు కానీ ప్రకాశానికి మీరు ఫోటో తీలే ఏం ఫోటో తీస్తారు ప్రకాశానికి గులాబీ పువ్వుని మీరు ఫోటో తీయగలుగుతారు దాని పరిమళాన్ని మీరు ఏం ఫోటో తీస్తారు అలాగే జ్ఞానిని మీరు ఫోటో తీసి కట్టించి ఆయన యొక్క జ్ఞాన మీరు ఎలా కట్ చేర్చేయగలుగుతారు కట్ చేర్చగ ఆ విధంగా మహాత్ములు అలా ఉండిపోతారు కాబట్టి ఈ స్థితిని మీరు నా ఏమీ చేయటం లేదు ఆ కారణంగా వీళ్ళు అని అనుకోవడం చాలా పొరపాటు ఈ స్థితి పూర్ణత్వమే తప్ప శామస స్థితి లేక సోమరిధనము కాదు కాబట్టి ఈ స్థితికి పదం అని వశిష్ఠు మహర్షి యోగవాసి బాగా వర్ణించారు ఇప్పుడు మీకు ఇంకో ఒకటిదో చెప్తాను మీరు చూడండి మీరు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే మీ ఏకాగ్రత ఫోకస్ ఏకాగ్రత మీ ఏకాగ్రత ఎక్కడ మీ ఎక్కడ ఫోకస్ అవుతుందో దానికే ఏకాగ్రత అంటే మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది ఆ పలుకి పలుకుల మీద ఉంటుంది ఏం పలుకుతున్నాడో వాటి మీద ఉంటుంది దాంతో ఏమవుతుంది మీరు వేగంగా పలుకుతూ ఉంటారు ఒక మాట మీద ఇంకో మాట చెప్తూ ఉంటారు ఒక విషయాన్ని విదిపెట్టి మరో విషయాన్ని చెప్తూ ఉంటారు దాంతో మీ ఫోకస్ కూడా పలు విషయములపైకి జంపు చేసుకుంటూ పోతూ ఉంటుంది అలా కాకుండా మీరు మాట్లాడే ఆ మధ్యలో ఉండేటువంటి నిశ్శబ్దం ఉంటుంది రెండు శబ్దముల మధ్యలో నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం మీద నేను ఫోకస్ పెట్టండి ఓన్నమ శివాయ మంత పనిచేస్తున్నారనుకోండి ఉన్నమ శివాయ ఉన్నమ శివాయ అలా ఉన్నమ శివాయ మీద మీరు కనుక ఫోకస్ పెడితే కొంతసేపటికి ఆ ఫోకస్ జరిపోయే మనస్సు ఎక్కువ కానీ మీరు ఆ ఫోకస్ ని షిఫ్ట్ చేయండి ఓన్నమ శివాయ నుండి మధ్యలో ఉండే నిశ్శబ్దం మీదకి షిఫ్ట్ చేయండి ఉన్న విషయం అయినా ఉంటుందల్లాగా అదేమి డిజర్ అయిపోదు కానీ ఫోకస్ ఈజ్ ఆన్ ద సైలెన్స్ విత్ అప్పుడు క్రమంగా మీకు ఆ సైలెన్స్ యొక్క మహిమ మీకు అనుభవానికి వస్తుంది ఆ విధంగా సైలెన్స్ అనుభవానికి వస్తుంది నేను అంటాను మీరు మాల తీసుకుని మంత్రాన్ని ఇది డిసిప్లిన్ కింద వర్ణిస్తారు హ్యాజ్ ఇట్స్ రిలెన్స్ i'm not saying it is not relevant it is important it is relevant can be more relevant than that if you need to so chant 10 lakh times you do it and you did it before also hare ram hare ram i need to chant this and I am doing it and people are doing it by that way i am doing so academic focus is on the name and the kirtan on the name మధ్యలో ఉండే నిశ్శబ్దమే ఉండనే ఉండదు నిశ్శబ్దం ఉంటుంది కానీ ఉన్నట్టు కూడా మీకు గుర్తింపు లేకుండా అది మీ దృష్టిలో పడకుండా అలాగే పోతుంది నా యూ షిఫ్ట్ ది ఫోకస్ ఫ్రమ్ సౌండ్స్ టు సైలెన్స్ సౌండ్ నుంచి సైలెన్స్కి మీరు ఫోకస్ని షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేస్తే సౌండ్ అలా మీకు ఆ సైలెన్స్ అనుభవానికి వస్తుంది ఆ సైలెన్సే పదం దానికే పదము అంటే తర్వాత థాట్స్ దగ్గర కూడా దీన్ని అప్లై చేయొచ్చు సౌండ్స్ దగ్గర అప్లై చేయటం హేరికాయ మోర్ డిఫికల్ట్ అంటే అంటే థాట్స్ చూస్తున్నప్పుడు ఒక థాట్ కి మరో థాట్ కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే థాట్స్ బాగా తగ్గిపోయి క్రమంగా మీరు ఆ సైలెన్స్ లో వెళ్ళిపోతారు అది ఆ సైలెన్స్ ఇటీ చాలా విలువైంది